శ్రీగురు నమే ఓ ఋుస్మృతుపాదశంకర లోక శంకర సహనా వదతు సహనం సహవీయం కరమావహీతమస్తావయ్య అహం బ్రహ్మాస్మి తస్మాత్వమ సో అహం బ్రహ్మాస్మి అంటే ఏకత్వాన్ని అనుభవాన్ని తీసుకో తెచ్చుకోవాలి మొత్తం సదవ జగత్తునందు ఒకే పరమాత్మ చైతన్యము ప్రకాశిస్తూ ఉన్నది సదవ జగత్తున అధిష్టానము ఒకే చైతన్యం ముఖ్యంగా నామరూపాత్మకమైన జగత్తు విషయంలో కొంత అవగాహనని శోధన బాగా చేయాల్సి ఉంటుంది రైమరి నామరూపములు నిత్య ఆ విషయంలో చాలా స్పష్టమైన అవగాహన ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ అది ఎంత ముఖ్యమో రెండు రోజులు కూడా అంతే ముఖ్యం నేను తప్ప జడమంటూ ఏమి ఇది చాలా ప్రధానమైన విషయం సాధారణంగా మన సంస్కారం ఎలా ఉంటుందంటే జడమే జగద్ భాషిస్తుంది లేకపోతే జగత్తు జడము అనే దృష్టిలో మనం ఉంటాం ఇప్పుడు సినిమా చూస్తున్నారనుకోండి అక్కడ కనపడే ఆ పాత్రధారులు జడమని మీరు అనుకోరు వాళ్ళందరూ చైతన్యంలోనే అనుకుంటారు వాస్తవానికి జడమే చేతనం ఏమన్నా అదంతా జడమే కదా కానీ మనమేమో వాటి చైతన్యంలోనే అనుకుంటాం అలా అనుకుంటేనే సినిమా ఉంది లేదంటే సినిమా లేదు అలాగే అక్కడ ఎలా అయితే జడము నుండి చేతనత్వ భ్రాంతి అంత గట్టిగా ఉంటుందో అలాగే జగత్వ విషయం దగ్గరికి వచ్చేప్పటికీ చేతనము నుండి జడత్వ భ్రాంతి ఉంటుంది గంగా నది అంటే అది చేతనది దాన్ని చేతనము కనుకనే మహర్షులు గంగా అది దేవి గంగా మాతా గంగా అన్నారు చేతనము కనుకనే చేతనము కాకపోతే మాతానే అంటారండి అయితే మనం ఏం చేస్తాం దానికి హారతునిచ్చి పూలు విధానంలో వేసి అది జడముగానే టూట్ చేస్తాం దాని చేతనముగా దర్శించటం మన ఎరగం కాబట్టి జగస్సును చేతనము యొక్క వివర్తముగా దర్శించగలగా గంగా ఒక నదీ రూపంగా చైతన్యమే ప్రకాశిస్తాం అలాగే ఒక పర్వత రూపంగా కూడా చైతన్యమే ప్రకాశిస్తాం ఇక దాని మీరు తమ్ముతు సకల ప్రాణులు వాళ్ళందరూ ఎందుకు కూడా దేహము ఇంద్రియములు అంతఃకరణము భిన్నముగా ఉండను ఒకే చైతన్యం సకల ప్రాణుల ఎందు ప్రకాశిస్తోంది అని ఈ అంశములను బాగా శోధన చేసి వాటిని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మీరు ఆ య్యాన్ని అనుభవాన్ని తెచ్చుకోగలుగుతారు యూనివర్సల్ యూనిటీ అని మీకు అనుభవానికి వస్తుంది దాన్ని అహంబ్రహ్మాష్మి అంటారు అహం బ్రహ్మాస్మితి తస్మాత్ తర్వం ఒక అయితే ఏకత్వము అద్వైతము లేక ఏకత్వము అనేది కలదు కదా ఈ కర్మకాండ ఉపాసనలు వీటి రెండు శాస్త్రీయాలు బాగున్నారా అయితే ఈ కర్మకాండ ఉపాసనా కాండ అంటే కాండంటే మొత్తం కాండంతా మీరు చదివిసేదో ఉద్ధరించేసేదాలు ఏవో కర్మలు చేస్తూ ఉంటారు కర్మ గంటలు చాలా కర్మలు ఉంటాయి కర్మలు రెక్కలైన ఉంటాయి దానికేమీ ఒక హద్దు ఉండదు అలాగే ఉపాసనలు కూడా రోజు రోజుతో కొత్త కొత్త ఉపాసన కొంత అది కూడా కళ చిత్రంగా ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త వస్తూ ఉంటాయి మహాత్మును ఏమన్నాడు ఒక కట్టె పుల్ల తెచ్చి టేబుల్ మీద పెట్టి మీరు వన్ మంత్ దాన్ని దాన్ని పూజ చేస్తే దాన్ని ఒక కొత్త ఉపాసనకి మీరు నాంది పలికిన వాళ్ళు చేస్తారు దానికి దేవాలయం జను దేవాలయం కట్టి దానిని పూజించేటువంటి ఒక కళ్ళు ఒకటి నిర్మాణం అవటంలో సందేహం ఏమీ ఉండదు అని ఓ మహాత్ముడు అంటారు స్వభావం ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉపాసనలు కర్మలు ఉపాసనలు ఈ సంస్కారం బాగా మంతపడుతూ ఉంటుంది దానికి అద్వైతం ఎక్కడ కూడా ఉంటుంది అందుతనే అద్వైతనిష్ట కలిగి ఉంది మేము అద్వైతనిష్టకు సమర్పితమైన వాళ్ళము అని మీరు అనుకున్నప్పుడు మీకు కర్మల ఎందు ఉపాసనలు ఎందు అంత లోతైన ప్రవేశములో ఉండలేదు అండి దీనికి అంతరదరదు అప్పుడు కేవలము నిత్య కర్మానుష్ఠానం ఒకటికే మీరు నిలబెట్టుకోగలుగుతారు ఇషట ఉపాసనలన్నీ కూడా ఆత్మరూపంగా మాత్రమే మీరు చేయగలుగుతారు తప్ప భేదపూర్వకమైన ఉపాసనలు కామ్య కర్మలను ఒకవైపునే జబర్దస్త్ నడిపించేస్తారు రెండవ వైపున హృమస్ కలవని ఎలా చేస్తారు పొద్దున్న ఆరు గంటలది కర్మ ఐదున్నరకి ఉపాసన భేదపూర్వకమైన ఉపాసన ఆరు గంటల నుంచి ఏడున్నర దాకా కర్మ ఏడున్నరకి హెవీ బ్రేక్ఫాస్ట్ అండ్ కాఫీ ఎనిమిదిన్నరకి అహం బ్రహ్మాష్టమి బాగా హెవీగా బ్రేక్ఫాస్ట్ చేసేసి రెండు దోశలు మూడు ఇడ్లీలు తినేసి కాఫీ తాగేసి వెళ్ళి బ్రహ్మసూత్రాల్లో కూర్చొని అహం బ్రహ్మాష్మి ఎనిమిదిన్నర తొమ్మిదికి అహం బ్రహ్మాష్టమి మళ్ళీ పదకొండున్నర పన్నెండు దాకా ఈ అహం బ్రహ్మాష్టమి నడుస్తూ ఉంటుంది మళ్ళీ లంచి లంచ్ తర్వాత విశ్రాంతి మళ్ళీ నాలుగు గంటలకు అహం మహాష్టమి ఐదు ఉన్నట్టు నుంచి మళ్ళీ రాత్రి పలుపులు ఎదురబోయేదాకాయటం మళ్ళీ కర్మలు ఉపాసనలు అలా అలా చేస్తూ ఉంటారు యూ హ్రియేటెడ్ సిస్టమ్స్ సో నేను మహాత్ముని అడిగాను మళ్ళీ డూ దేస్ అని అడిగాను ఆయన ఏమని చెప్పాడంటే చాలామంది మన స్థానానికి రావాలి మన ఉన్నదోనికి చాలామంది రావాలి సో ది గోల్ ఈస్ నాట్ అడ్వైటర్ గోల్ టు అట్రాక్ట్ క్రౌండ్స్ వచ్చిన వాళ్ళలో ప్రతి వాడికి ఏదో ఒకటి దొరకాలి ఇది ఎలా ఉందంటే ఒక కూర సలపడుతుంది భోజనానికి కానీ కొంతమందికి ఆ కూర నచ్చకపోతే ఇంకొకటైనా ఉంటుందని ఆల్టర్నేట్ గా రెండు కూరలు చేస్తారు ఆ రకంగా చాలా మంది వచ్చినప్పుడు వీళ్ళందరికీ అడ్వైతం నచ్చకపోవచ్చు ఒకటి ఒక టెంపుల్ పెట్టారు తర్వాత వీళ్ళ కర్మకాండ ఎందుకు ఎవరికి అద్వైతం వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు కర్మకాండ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళ కర్మకాండకు వ్యవస్థ ఆ రకంగా అంటే ఏమిటనమాట యు ఆర్ నాట్ డివోటెడ్ టు ద విషన్ ట్రూత్ యూఆర్ డివోటెడ్ టు పబ్లిక్ పబ్లిక్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఉంటూ ఉంటారు అలాంటిది చేస్తున్నాం తప్ప వీఆర్ నాట్ డివోటెడ్ టు ఎలాంటి అని నేను అన్నాను సో మొత్తానికి ఈ పూర్వపక్షాన్ని గురించి ఉద్దేశించి చెప్తూ ఉన్నాను నేను పూర్వపక్షంలో కర్మ యొక్క ప్రాముఖ్యమును తీసుకుని అద్వైత ఎలా కుదురుతుంది అని పూర్వపక్షం కర్మకు సంబంధించిన అనేక అంశాలను లేవనెత్తి పుణ్యవైపుణ్యేన కర్మణ భవతి పాప పాపేనా ఇత్యాది వచనములు ఉన్నాయి కదా తర్వాత వీళ్ళు ప్రాణం పోయినప్పుడు విద్యాకర్మని సమన్వాసేకే ఇత్యాటి వచనములు ఉన్నాయి కర్మకాండకి సంబంధించిన వజనములు ఎన్నెన్నో వచనములు ఉన్నాయి వాటి యొక్క బోధన ఉపదేశాన్ని స్వీకరించి జనులు కర్మల్ని చేసుకుంటున్నారు మీరేమిటి వచ్చి అద్వైతం ఉంటారు ఏంటి అని పూర్వపక్షులు ఉంటారు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ పూర్వపక్షి విరోధం వాడికి ఇష్టం ఉండదు వాడికి అద్వైతం పట్టుకొస్తే తాను చేసే కర్మలకి ఉపాసనలకి ఆ అద్వైతం విరోధము అని దర్శిస్తున్నాడు ఈ సిద్ధాంతికి కూడా విరోధం ఇష్టం ఈ ద్వైతపూర్వకమైన కర్మలు ఉపాసనలు పెట్టినట్లయితే తాను అనుష్ఠించేటువంటి ఏకత్వ దర్శనానికి అది ఫలితం ఆధునిక కాలంలో వీళ్ళకి విరోధంతో వీళ్ళకి ఇబ్బంది విరోధాన్ని వీళ్ళు డైజెస్ట్ చేసేసుకుంటారు కాంట్రడిక్షన్స్ అన్నింటినీ కర్మలో పెట్టేసుకుని కాలక్షేమం చేసేస్తారు అంతే తన మీకు ఆధునిక కాలంలో ఇటువంటి పురోపక్షాలు ఇటువంటి సిద్ధాంతాలు ఉండవు కర్మ చేసుకుని కర్మస్థాన కర్మ దగ్గర కర్మ నడుస్తూ ఉంటుంది ఏ ఎండతో గొడుగు పర్చేసేసి వెళుకుతూ ఉంటారు లైక్ సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి పొద్దున్న ఆరున్నరకు వెళ్ళిపోయి కర్మలో పార్టిసిపేట్ చేసేస్తా ఏ రెండుకి ఉపాసనలో పార్టిసిపేట్ చేసేస్తా తొమ్మిదింటికి అహం బ్రహ్మాస్యం ఐ డోంట్ సీ ఎనీ కాంట్రడ్రిక్షన్ why because i am not devoted to any one of them so who are devoted means find a lot of conflict karadu kattina bhedamu moolam nandu gala upasanaalli brahmam maasye brahmam maasye ni oru yella cheyalanu kani chesestunadu ante artham ante he is doing ever ఇది నాట్ డివోటెడ్ దీ ఉపాసన నీది నాట్ డివోటెడ్ సత్యుల్ని నాట్ డివోటెడ్ అహం బ్రహ్మస్తం అప్పుడు వీళ్ళు అలాంటి వాళ్ళకి వీళ్ళు అమానితులు ఈ పూర్వపక్షులు ఈ సిద్ధాంతలు మనకు నన్ను వాళ్ళకి లేవు వాళ్ళు అసలు ఖండింగ్ లేదు కదా ఆ పూర్వపక్ష పాపం వెజమోహం ఏమిటో అద్వైతం అద్వైతం అంటాం పుణ్యవైపుణ్యమైన కర్మణ ఎలా దుర్తుంది అద్వైతం అంటే అడుగుతుంది అలాగే ఇంకా ఉపాసనలోకి వచ్చినట్లయితే అనేక ఉపాసనలు ఉన్నాయి అలాగే ప్రణవో ధనుశ్శరోహి ఆత్మా ఇత్యాది సందర్భాలలో ఓంకార ఉపాసన వీడు చేయాల్సి ఉంటుంది ఓంకారను ఆలంబనంగా చేసుకుని వీడు దీవుడు ఈశ్వరుణ్ణి వీడు ఆరాధించటము ఉపాసన చేయటం ఏదో చేయాలి అద్వైతంలో ఎలా ఉంటుంది అనేవాడు పూర్వపక్ష తర్వాత ఈ పూర్వపక్షకి సపోర్టివ్గా ఈ శాస్త్రములన్నీ ద్వైత శాస్త్రములన్నీ ఉన్నాయి వాళ్ళందరూ కూడా లోకంలో ప్రసిద్ధమైన పురుషులు సామాన్యులు కానీ అనాథులు అక్షపాతులు ఆ తర్వాత జేవిని శబరస్వామి వీళ్ళందరూ మీమాంసకులు అలాగే ఇతర వైశేషిక శాస్త్ర నైయాయిక శాస్త్రానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా దిట్టలు పెద్ద విద్వాంసులు వీళ్ళందరూ కూడా ద్వైతాన్ని బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఈ పరిస్థితులలో అద్వైతాన్ని ఎలాగే చెప్పడం తర్వాత మార్గము అన్నది మార్గము మీరు ఇక్కడ ప్రాణం విడిచి పెట్టాలి ఇది ఈ మార్గంలో వెళ్తే స్వర్గానికి వెళ్తాడు ఆ మార్గంలోనైతే వైకుంఠానికి వెళ్తాడు ఇంకో మార్గంలో కైలాసము అలా పక్కనే బైపాస్లో వెళ్ళినట్లయితే భూలోకము ఇవన్నీ ఈ మార్గాలన్నీ చాలా ఎలాబొరేట్ గా డిస్కస్ చేసి పెట్టారు మీరు అద్వైతం అంటే ఇంకెవడో ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఇక్కడ ఉండటో బ్రహ్మ కూర్చున్నాడు కదా అహం బ్రహ్మాష్టమి ఇది కాబట్టి మార్గోపదేశం అనేది కూడా వ్యర్థమైపోతుంది అని ఈ విధంగా పూర్వపక్షం ఓకే నీకు పూర్వపక్షాన్ని ఒకసారి గుర్తు చేశాను సడన్ గా ఏదో బోలకం ఉంటుందని అనిపించకుండా గుర్తు చేశాను దాని మీద సిద్ధాంతాన్ని మనం ప్రారంభించి అందాం బ్రహ్మోపదేశ్రహవాక్యం పూర్వపక్షి చెప్పినట్టుగా ద్వైతమే సత్యము అన్నట్లయితే బ్రహ్మోపదేశము వ్యర్థమైపోతుంది బ్రహ్మోపదేశము నీవు బ్రహ్మవు అనే ఉపదేశం దాన్ని బ్రహ్మోపదేశం ఉంటాయి మామూలుగా మనకి అడుగు చేసినప్పుడు వాడికి ఎవరు గాయత్రి మంత్రం చెప్పిస్తారు దాన్ని బ్రహ్మోపదేశం ఉంటాయి అలా ఆ సందర్భంలో అది బ్రహ్మోపదేశం మరి ఇక్కడ అది కాదండో ఇక్కడ బ్రహ్మోపదేశము అంటే తత్మస్సి లేదా తన కాకు చెప్పుకుంటే అహం బ్రహ్మాస్తి అనేది బ్రహ్మోపదేశం ద్వైతము సత్యమే అయిన పక్షంలో ఈ బ్రహ్మోపదేశం వ్యర్థం కదా ఇప్పుడు సత్యము ద్వైతమునందు ఉన్నప్పుడు ఇవే బ్రహ్మము నేనే బ్రహ్మను అని ఈ విధమైన ఉపదేశము చాలా మిస్లీడింగ్ అవుతుంది తప్పుదారి పట్టించినట్టు అవుతుంది దానివల్ల ఈ ఉపదేశం కలిగే ప్రయోజనమేమీ ఉండదు కదా అని కాబట్టి ద్వైతమే సత్యము అన్నానికి వీర్లేదు దీని అన్యధానోపత్తి అంటారు అంటే బ్రహ్మోపదేశ ఆనర్థక్యమును నివారించుటకై మీరు అద్వైతము కల్పితము అద్వైతము సత్యము అని చెప్పక తప్పదు సో దాన్ని వివరిస్తున్నారాయన సంసారీ చేీ అబ్రహ్మ సన్ ఆత్మానమే అహం బ్రహ్మాస్భవత్ సంసార్యాత్మవిజ్ఞానాదేవాత్మస్ సిద్ధ పరబ్రహ్మోపదేశం ఆనర్థక్యం ప్రాప్తం అది సో ఇప్పుడు బ్రహ్మగా ఇదమగ్ర ఆశీతన్న చోట బ్రహ్మశబ్దానికి సంసారయోగ జీవుడు అని అర్థం చెప్పాలని ద్వైత సిద్ధాంతం సంసార యోగ జీవుడుగానే ఉన్నాడు ఇప్పుడు విజిన్మిత బ్రహ్మ ఎక్కువ కూర్చుంటే ఎలా కూర్చుంది సంసారీ జీవుడు వీడిప్పుడు బ్రహ్మ కాడు భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడు సంసారి ప్రస్తుతం సంసారి బ్రహ్మభావి అబ్రహ్మ సన్ ప్రస్తుతానికి అబ్రహ్మయే ఉన్నాడు భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడు అటువంటి వాడిని ఉద్దేశించి నీవు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకో సర్వాత్మభావమును పొందు అని ఉపదేశించటం అది ఏది పద్ధతి ఆ ఉపదేశము వ్యర్థం అవుతుంది ఎందుకంటే వాడు తనను తాను తెలుసుకోవాలి ఆత్మానమే వాళ్ళు తనను తాను తెలుసుకోవాలి తాను ఎవరు సంసారి వాడు సంసారిగా కాబట్టి బ్రహ్మకంటే భిన్నుడైనా సంసారీ అయిన జీవుడు కాబట్టి తనను తాను తెలుసుకోవడం అంటే నేను సంసారీయుడు జీవుడను అని తెలుసుకుంటాను మనం అందరం బాగా తెలుసుకుంటున్నాం ఇప్పుడు దీంట్లో పెద్ద మహాభాగ్యమే ఉన్నది ప్రతివాడు కూడా నేను సంసార యోగ జీవుడను అని తెలుసుకుంటున్నాడా లేకపోతే ఇంకా అత్తగంటే భిన్నంగా ఏమైనా తెలుసుకుంటున్నాడా నేను సంసార యోగ జీవుడను అని తెలుసుకుంటాడు సంసార జీవుడను అని తెలుసుకున్న చేతనే అడిగి సర్వాత్మ భావం వచ్చేస్తుంది అప్పుడు అహం బ్రహ్మాస్మి అన్నట్టు కూడా బ్రహ్మ చెప్తానికి అబ్రహ్మార్థం చెప్పాలి నేను భవి అహం బ్రహ్మాస్మ అంటే భవిష్యత్తులో బ్రహ్మవుతాను ప్రస్తుతానికి సంసార యుగ జీవుడను మాత్రమే అని అర్థం చెప్పాల్సి ఉంటుంది ఆ విధంగా తన తెలుసుకోవడం చేత సర్వము గోపతి వాడు సర్వాత్మభావమును పొందును అర్థం చెప్పినట్లు కాబట్టి సంసారీ జీవుడు తాను సంసారి తెలుసుకోవడం చేతనే సర్వాత్మభావము అనే మోక్షాన్ని పక్షంలో ఆ జీవుణ్ణి ఉద్దేశించి నీవు బ్రహ్మవని తెలుసుకో అని ఉపదేశించడము వ్యర్థమవుతుంది ఓకే అంటే నేను బ్రహ్మను అని తెలుసుకున్న చేత సర్వాత్మభావ రూపమైన మోక్షము వచ్చును అనే పరిస్థితి ఉండదు నేను సంసారిని అని తెలుసుకోవడం చేతనే వీడికి సర్వాత్మరూపమైన మోక్షం వచ్చేస్తున్నప్పుడు ఇంకా నేను బ్రహ్మనని తెలుసుకుని సర్వాత్మభావమును పొందవలను అనే పరిస్థితి ఉండదు అప్పుడు ఆ విధమైన ఉపదేశం ఏదైతే స్థుతి చేస్తుందో అదంతా వ్యర్థమైపోతుంది అని ఆ విధంగా చెప్తారు కాబట్టి వీళ్ళు బ్రహ్మశబ్దానికి సంసారీ దీవ అబ్రహ్మ సన్ బ్రహ్మభావి అని అర్థం చెప్పడము పోసాడ్డాడు మరి ఈ పూర్వపక్షంలో లేవనెత్తిన అంశములన్నీ తర్వాత అవన్నీ వరుస పెట్టి వాటిని సెటిల్ చేస్తారు ఒకేసారి సెటిల్ అయిపో అవన్నీ అవిద్యా విషయంలో ఉంటాయి ఇంక విషయం అంటే ఫీల్డ్ ఇంకా స్పీయర్ ఆఫ్ అవిద్య ఉంటాయి అజ్ఞానము అనే స్పీయర్ లోనే ఉంటాయి ఒక అమ్మాయేమో అన్నం వండుతుంది రీటవాళ్ళను కూర్చుంటారు ఉంపిస్తుంది వాళ్ళకి ముఖం ఉంటాయి కోరు అంటుంది పెరుగు అంటుంది వాళ్ళు బిల్చుకుంటూ బిల్లు ఉంటారు మీరు వాళ్ళు అక్కబెట్టలు తీసేశారని కొన్ని వాళ్ళు చదిస్తారు నేను ఆడుకుంటుంటే మన సామానంతస్తున్నాను అని ఏడుస్తాం కాబట్టి వాళ్ళ భూవ్వాలాట వాళ్ళకది యథార్థం కాబట్టి అలాగే సంసారులు గువ్వాలాటలాంటి జీవితాన్ని నడిపిస్తూ ఉంటారు సంసారులు అంతకంటే పెద్ద తెలివైన వాళ్ళు ఏదే కాదు వీళ్ళు బాగా తెలివైన వాళ్ళని మీరు అనుకుంటున్నారేమో ఆ జ్ఞానంలోనే వీళ్ళు తెలివితేటలు ఎందుకు పనికి వచ్చి తెలివితేటలు కావాలి అహం బ్రహ్మాస్మీ అని మీరు భావన చేస్తే అదేమన్నా పనికి రావాలి నేను బాధ్యను భర్తను కొడుకును కూతురును ముప్పై ఏళ్ళలో నలభై ఏళ్ళ నుంచో అనుకుంటున్నారు మిమ్మల్ని ఏముద్ధరించింది సంసార్యాత్మభావం అదేముద్ధరించి సంసార్యాత్మభావం కాదని కాబట్టి అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవడంలోనే మీకు సర్వాత్మభావము అనే మోక్షం ఉంటుంది మోక్షం అనేది అక్కడే ఉంటుంది నేను నా నిమస్తే నా నిమస్తే అని అనుకోవాలి అహం బ్రహ్మాస్మీ అంటే అది ఎందుకంటే బ్రహ్మా someone knows. And therefore anonymous. And therefore by being anonymous, you are, you are merging with your known. You are touching your known. The answer is to be afraid of the raghindranika. It is a samsarani, samsarani, samsarani. What is there? What is afraid of the state of it? Cover to you. You are afraid of the state of the raghindranika. అహం బ్రహ్మాస్మి అనే ఏకత్వము సత్యము కావాలి ఈ ద్వైతమే సత్యం అనేటువంటి ప్రసంగము అనిపిదాలు దాని మళ్ళీ దీని మీద పూర్వం తద్విజ్ఞాన పురుషార్థ సాధనే అభినియోగా ఉపదేశ మళ్ళీ దేని మీద ఇంకోపోతున్నాం ఈ అహం బ్రహ్మాస్మి అన్నది అదేదో నిజంగానే వీడు బ్రహ్మను కాదయ్యా వీడు బ్రహ్మలవుతాడు వీడు సంసారీ జీవ అంటే బ్రహ్మ ఏం ఉపాసనలు ఉంటాయి కొన్ని ఇప్పుడు పసుపుందరు పట్టుకుని విఘ్నేశ్వరుడు అని అనుకుని కాలగ్రామ శని కొట్టుకుని ఇది విష్ణువు అని పూజ చేసినట్టుగా లేకపోతే ఒక లింగాకారంగా ఉండే శలను ఇది శివుడు అని పూజ చేసినట్టుగా దాంట్లో అక్కడ అవన్నీ ఉపాసనలు అక్కడ మీరు ఏం గమనించరు ఏది కాదో దానిని దానిపై అధ్యారోపణ చేస్తారు అదొక అంశం అది ఉపాసన యొక్క మౌలికమైన సూత్రం అది కానిదాని అది అది కానీ స్వీకరించాలి అపస్మ్యం సద్బుద్ధి అంటారు దాన్ని అధ్యాసకి నిర్వచనము ఉపాసన శాస్త్రీయమైన అధ్యాస ఉపాసన కూడా అధ్యాసలే కాబట్టి దా అది కానిదాని ఎందు అది అనే బుద్ధిని ఉపాసన అంటారు అందుకని మౌలికమైన ప్రిన్సిపల్ ఉపాసన నెంబర్ వన్ నెంబర్ టూ ఉపాసనలో అక్కడ ఎదుర్కొన్నా ఉన్నది అల్పమవుతుంది దేనిని దాని ఎందు మీరు భావన చేస్తారో అది అధికమవుతుంది దాని లక్షణం అధికమునందు అల్పమును భావన చేస్తే ఉపాసన అందుట అల్పమునందు అధికమును భావన చేస్తారు దానికి సంపదుపాసన అంటే సంపద సంపద అంటే గొప్పది అని అర్థం అవుగా డబ్బులు కాదు గొప్పది అని కాబట్టి అల్పమునందు గొప్పదాని మీరు ఉపాసన చేస్తారు అంటే సంపత్తి సంపదుపాసనకే సరళంగా చెప్పాలంటే సంపత్తి అంట కాబట్టి పసుపు కుంటని విఘ్నేశ్వరులని నేను చేసి నేను భావన చేసినప్పుడు దాని పేరే సంపత్తి అలాగే సాలగ్రామశని విష్ణువు అని భావన చేసినప్పుడు దాని సంపత్తి అల్పమునందు అధికమును భావన చేయుట అదేవిధంగా అహం అనే అల్పమునందు అంటే నేను సంసారని జీవులను దాసులను అనే అల్పమునంటూ బ్రహ్మ అనే అధికమును కొద్దిసేపు భావన చేసుకుంటారు అదొక రకం ఉపాసన ఉపాసన అయిపోయిన తర్వాత ఏం చేస్తారు పసుపు పొందు తీసుకెళ్లి సాంబార్లు వేసేస్తారు అదే కదా దాన్నే విఘ్నేశ్వరులని అక్కడ చాలగ్రామేశులను ఏం చేస్తారు మళ్ళీ రేపు పొద్దున్న ఉపాసన చేసుకుని ఉపయోగపడుతున్నారో బరినే బరిన ఎక్కడి బరినే స్టీల్ బతికి రాదని మళ్ళీ వీళ్ళ స్టీల్ బాగా పనికొస్తుంది ఎందుకంటే ఇష్టం అది కడిగిపోయి ఎప్పటికప్పుడు తోపుకుంటూ ఉండాలి దాంట్లో ఐరన్ ఉండనే ఉంటుంది మీరు ఇతర పెరగని మీ భ్రమే తప్ప దాంట్లో ఐరన్ ఉంటుంది కావలసినంత ఐరన్ ఉంటుంది అందుకంటే స్టీల్ ఏమి ఉంటే హాయిగా క్లీన్గా ఉంటుంది అయితే ఎవరికి చెప్తారు మీరు దిమాగ్ వాళ్ళకి చెప్పగలరు కానీ ఆలోచించడం మానేసిన వాడికి మీరు ఎప్పుడు ఆలోచించడం మానేసి డెబ్బై ఆయనకి ఎనభై ఏళ్ళు ఉంటే ఆయన డెబ్బై ఏళ్ళలో ఎప్పుడూ ఆలోచించలేదు తమ గణం పెట్టి బయటకు వచ్చే అస్సు ఆ బరిలో పెట్టేసి దాన్ని పెట్టాడు మళ్ళీ రేపు పొద్దున్న ఉపాసన చేస్తూ పోతుంది రేపొద్దున ఉపాసన ఉపయోగపడుతుంది అలాగే ఓ కొద్దిసేపు హమృస్మే అమృ మహాస్మే అనుకోండి మీరేం బ్రహ్మ కాదు మీరు సంసారీ దేవ పైగా దాస కూడా మీరేం బ్రహ్మ కాదు మీ ముఖానికి బ్రహ్మత్వం ఉండకపోయినా ఏమీ మీరేం బ్రహ్మ కాదు నేను దాసులే కాబట్టి కానీ అనుకోండి అలాగా అనుకుంటే మీకు లాభం కలుగుతుంది ఈ ఉపాసనలోనే ఎందుకు చేస్తున్నట్టు లాభం కలుగుతుందని కదా భూషార్థం వస్తుంది అలాగే ఇది కూడా అని ఓషం వాడు అహం బ్రహ్మాస్మిని ఉపాసన కింద మార్చి పారేస్తాయి ఇప్పుడు చూడండి నేను బ్రహ్మను అని తెలుసుకుంటే దానివల్ల ఉపయోగాలు లేదు వస్తుంది నేను బ్రహ్మను అనేది యథార్థం అనుకోండి నేను బ్రహ్మనే ఉన్నాను అని తెలిసేసుకుంటే అటువంటి బ్రహ్మ విజ్ఞానము అహం బ్రహ్మాస్మి అనే బ్రహ్మ విజ్ఞానము అంటే ద రియలైజేషన్ ఆఫ్ ది ట్రూత్ ది నాలెడ్జ్ ఉపాసనకి వినియోగం ఉంది కానీ నాలెడ్జ్కి ఏమి వినియోగం చేయడం అంటే మరి మూడు సిద్ధాంతాలు ఉన్నాయి మీరు డైరెక్ట్ గమనించాల్సి ఉంటుంది కుమారుల భక్తులు ప్రభాకర మేశ్వరుడు శంకరుడు ముగ్గురు కూడా సమకాలీను ఒకే కాలంలో ఉన్నారు స్వర్ణయుగంలో ఇటువంటి మహాపురుషులు ముట్టుకొచ్చారు వాళ్ళు కుమారుల పట్టు ఏమన్నాడంటే కర్మ ఏదా ఉపాసన లేదు జ్ఞానము లేదు రెండింటినీ డిస్మిస్ చేస్తారు కుమారుల పట్టు మోస్ట్ కరెక్ట్ కవి ఉపాసనలే మీకు శాస్త్రంలో కనపడే ఉపాసనలన్నింటినీ కూడా అర్థవాదుల కింద మార్చేసి అర్థవాదాడంటే దాంట్లో ఇంత పాయింట్ ఏం లేదని వస్తాం అర్థవాదం ఇప్పుడు చిన్నపిల్లలకి స్టోరీలు చెప్తారు నిద్రపోగొట్టడం కోసం ఎన్నో దోగుడితో స్టోరీ చెప్తారు ఆ స్టోరీకి వాల్యూ ఉంది ఏమీ లేదు అక్కడ ఉంటే పిల్లవాడిని నిద్రపోగొట్టడమే దానికి ఉన్న పర్పస్ వాటిని అర్థవాదులు ఉంటారు ఆ విధంగా మొత్తం కథలు ఈ ఉపాసనల్ని జ్ఞానకాండని మొత్తం అంతా అర్థవాదులు చేసి పరిశీడా కర్మయే ఉండదు ఉపనిషత్తులను ఊషధ క్షేత్రమును అంటే చవిటి నేలను అంటే అక్కడ ఫలమేమీ రాదు చవితి నేల ఒక ఆయ పండ్లు ఏది కాదు అది ముక్కే మొదలవు చవితి నేల అలా ఎందుకంటే కర్మలేము ఉండవు ఉపనిషత్తుల్లో కర్మ ఫలాలు ఉండవు చవితి నేలనని వర్ణించిన ఘనత ఆయనకే తెచ్చింది అది కుమారుల భట్టం ప్రభాకర విష్ణుడు ఈ కుమారుల భట్టు క్లాస్మేట్లు ఇదేదని వీళ్ళేదో చూసి వచ్చినట్టు చెప్తారు మొత్తానికి సమకాలీనుడని మాత్రమే అనిపిస్తుంది ప్రభాకర విష్ణుడు అన్నాడంటే అర్థదే వేదంలో కర్మ ఉన్నది మేము కర్మలో ఒప్పుకుంటున్నాము వేదంలో ఉపాసన ఉన్నది ఉపాసనని మనం అప్పటికి ఇంకా భక్తి అనే మాట లేదు ఈ భక్తి అనే మాట తర్వాత వచ్చేసాడు ఉపాసన అనేది ఒకటి ఉన్నది దాన్ని డిస్మిస్ చేయడానికి నేను ఒప్పుకోను అని ప్రభాకర విష్ణుడు ఉపాసనని నెరవేర్చాడు కానీ జ్ఞానాన్ని డిస్మిస్ చేశాడు జ్ఞానాన్ని ఎన్నో జ్ఞానం తీసుకోవాలి అసంబల్ ఉపాసనాన్ని ఆయన పెట్టాడు గ్రామ బ్రహ్మాష్మి అన్నది సంపద ఉపాసనగా ఆయన వర్ణిస్తారు ఎవరు ప్రభాకర విషయం శంకరులు ఎవరంటారంటే నువ్వు కర్మ జ్ఞానము అంటే కర్మంటే ఏదో ఫలము పోలి ఏదో పని చేయటం ఉపాసన అంటే ఏదో భావన చేసి తద్వారా ఫలం వస్తుందని ఇది ఉండే తప్ప ఉన్న వస్తువును యథాతథముగా తెలియట అనేది ఒకటి ఉంటుంది మనిషి జీవితంలో ఆ తెలియట వలన ప్రయోజనము కూడా ఉంటుంది అనే అంగిల్ని అసలు పూర్తిగా డిస్మిస్ చేయడానికి మీకు ఎవరినిచ్చేది అధికారము కన్నా డిస్మిస్ ఇదంతా కూడా చతుస్థూత్రుల్లో ఈ వివరాలన్నీ బాగా వచ్చాయి మీకు ఎవరికైనా చతుస్థూత్రి ఇంగ్లీష్ లో వినాలనుకుంటే మొన్న నేను తెలుగు మీకు ఇంగ్లీష్ లో చెప్పాను చతుస్థూత్రి మీరు వినాలనుకున్నాకి మూడు సూత్రాలు అధ్యాస భాష్యం లేదు అధ్యాస భాష అంతా మూడు చెప్పిందే విజ్ఞాసాధికరణం శాస్త్రయోగత్వాధికరణం అంతకుముందు మధ్యలో జన్మాద్యధికరణం అది మన జిజ్ఞాస జన్మాది శాస్త్రం ఈ మూడధికరణంలో చక్కగా రికార్డు చేసి ఏ విద్య సత్సంగం అంటే అందులో అప్పుడే వచ్చేసాయి నేనే ఆశ్చర్యపోయినప్పుడే ఒళ్ళు పెట్టేశాను సో జస్ట్ ఐ ఆమ్ పాసింగ్ ఆన్ దన్ఫర్మేషన్ లేదు ఎనీవే అక్కడ చతుసూచులో కర్మా జ్ఞానం కర్మా ఉపాసనా భక్తి వీళ్ళు ఉండే రిలేటివ్ సిచ్యువేషన్స్ ని బాగా చొరవగా అనలైజ్ శంకర్లు ఏమంటారంటే నీ కర్మని నీ ఉపాసనని నేను ఆయన యాక్సెప్ట్ చేశాను బట్ యు డోంట్ ఎవర్ యూ టు డిస్మిస్ జ్ఞానం అంటుండగా వీళ్ళు ఏమంటారంటే జ్ఞానానికి ఫలం లేదంటారు జ్ఞానానికి ఫలం లేదని ఎలా చెప్తావు అంటే వాళ్ళు ఏమంటారు కర్మకు ఫలం ఉంటుంది ఉపాసనకి ఫలం ఉంటుంది తప్ప జ్ఞానానికి ఫలమే ఉండదంటారు ఇది గోడ దానికి బలమే ఉండదు ఇది తేలు దానికి బలం ఉండదు అక్కడ విగ్రహం పెట్టి ఇతను పువ్వు వేస్తే ఫలం వస్తుంది అంటే తప్ప ఇది టేబుల్ అది గోడ ఇది కుచ్చి అలాగే నేను బ్రహ్మ సిద్ధం వస్తూ ఉంటాడు అంటే ఉన్నదాన్ని తెలుసుకోవడంలో ఇది హిమాలయ దానికి దృష్టాంతం ఇచ్చారు ఇది హిమవత్ పర్వతము చాలా గొప్పది అని తెలుసుకున్నారనుకోండి మీకేం పురుషార్థం వస్తుంది పురుషార్థం వెళ్ళాలి అక్కడ నదిలో స్నానం చేస్తేనో లేదా దానికి పూజ చేస్తేనో పురుషార్థం వస్తుంది అది వాళ్ళ ఫిలాసఫీ అలా ఉండాలి కాబట్టి నేను బ్రహ్మాన్ని తెలుసుకోవటం అంటే అది సిద్ధ వస్తువు అయినప్పుడు తెలుసుకోవడంలో పురుషార్థమేం లేదన్నాడు తర్వాత బ్రహ్మాన్ని తెలుసుకోవడం వల్ల మీకు స్వర్గాన్ని ఇచ్చే కర్మ చేయటానికి ఆ విజ్ఞానం ఏమైనా ఉపయోగపడుతుందా ఉపయోగపడదు లేదా అగ్నిహోత్రము మొదలైన కర్మలను చేయటానికి నేను బ్రహ్మను అని తెలియడం ఉపయోగం ఉందా ఉపయోగం లేదు అది గొప్ప ఫలాన్ని స్వర్గాది ఫలాల్ని ఇస్తాయి దీన్ని తెలుసుకోవటం వల్ల ఏ ఉపయోగము లేదు కాబట్టి అసలు బ్రహ్మ విజ్ఞానమునందు పురుషార్థ సాధనములో దాని పాత్రయే లేదన్నాడు పూర్వపక్షం తద్ విజ్ఞాన క్వచిత పురుషార్థ సాధనే అవినియోగ పురుషార్థము అంటే స్వర్గము కానీ లేదా దేహలోకంలో ఏదైనా ఫలములను పొందుతగానే అది పురుషార్థం ఇప్పుడు మీరు ఏదైనా మహాత్ముడు చోటమొస్తే గంత సమావేశం చేస్తున్నారని తెలిసి మీరు వెళ్ళారనుకోండి ఆయన మీ కోరికలు ఉన్నట్లయితే తీర్చుకోవడానికి మంత్రం చేయండి పూజ చేయండి అని చెప్తే దాంట్లో పురుషార్థం ఉండేది ఏమన్నాయి సాయంకాలం అరగంటకి ఇక్కడికి వచ్చారనుకోండి ఇక అహం బ్రహ్మాస్మి అని తప్పుడు సేనేడు చెప్తూ ఉంటాం దీంతో పురుషార్థంగా ఉంది మీ ఇప్పుడు ఇప్పుడు ఈ దీనివల్ల అభివృద్ధి వచ్చి దేవుడు స్వర్గాది లోకాలు వస్తాయంటే వీళ్ళే ముందే చెప్తున్నారు కదా దీంట్లో స్వర్గం అనేది రాదు అని వీళ్ళు ముందే చెప్తారు ఎందుకు పురుషార్థం అనేది ఎందుకని దీని జోనికి రాదు కూడా కాబట్టి ఈ అహం బ్రహ్మాస్మి అనేది ఇది ఎందుకు పనుకొచ్చేటువంటి జ్ఞానం కాదు కానీ దాన్ని ఉపాసన కింద పెట్టుకుంటే ఉపయోగపడదు బ్రహ్మనే అధికమును భావన చేయు నిజంగా బ్రహ్మైపోయడం కాదు భావన చేయుద్దా కొద్దిసేపు బ్రహ్మను భావన చేయుద్దా అందుకోసం వచ్చింది ఆయన అదే అంటున్నాడు కదా సంసారినహా ఎలా వీళ్ళు సంసారీయే ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు అర్జెంటుగా బ్రహ్మేమైపోడు వీళ్ళు సంసారియే సంసారి అయినప్పటికీ అహం బ్రహ్మాస్మి ఇది బ్రహ్మత్వ సంపాదనార్థం ఉపదేశ సంపాదనము అంటే సంపత్తి సంపద ఉపాసన నీకు చెప్పాను కదా అల్పములందు అధికములు భావన చేయటం అలా చేసుకోరా నువ్వు సంసారులే నీ ముఖానికి బ్రహ్మత్మ ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు సంసారివే కానీ రోజు ఐదు నిమిషాలు అహం బ్రహ్మాస్మ అని అనుకుంటూ ఉంటూ నిజంగా బ్రహ్మ అని భ్రమపడద్దు సుమా అహం బ్రహ్మాస్మ అని అలా అనుకుంటే అప్పుడు దాని వలన ఆ ఉపాసన మిగతా ఉపాసన అంటున్నదే నీకు కూడా ఏదో ఫలం ఉంటుంది ఆ బలం కొంచో గొప్ప లభిస్తుంది కాబట్టి ఇక్కడ అహం బ్రహ్మాస్మి అంటే జ్ఞానం కాదు తన వాస్తవమైన లేక సిద్ధమై ఉన్న బ్రహ్మత్వాన్ని తెలుసుకోవడం కాదు వాడు బ్రహ్మ కానే కాదు తన ఎందు ఫల భావన చేయక మాత్రం కర్మలో ఇలాంటివి ఉన్నాయి మీరు ఏదైనా రుద్రాభిషేకానికి దానికి వెళ్తే అక్కడ వాడు ఈ భావనలు ఉంటాయి ఏదైనా హస్తో ఇంద్రశిష్ట నా చేతులందు ఇంద్రుడు ఉక కళ ఎందు సూర్యుడు ఉండుగాక మనస్సునందు బృహస్పతి ఉండుగాక అని వీళ్ళని అనుకుంటాడు అలా అనుకుంటాడు అంటే ఆ కర్మ చేసేప్పుడు ఉంటే సరిపడుతుంది ఈ ఇంద్రుడు ఈ సూర్యుడు ఈ బృహస్పతి కర్మ అయిన తర్వాత కూడా ఉండక్కర్లేదు కర్మ అయిన తర్వాత నా దారిని నన్ను ఎదురు వెళ్ళేస్తే నేను ఎదురు వెళ్ళి కావలసి నా బాధ్యతలతో కర్మలు చేసుకుంటాను ఈ బృహస్పతి బ్రహ్మ వీళ్ళందరూ వచ్చి నా మీ నెట్టి మీద కూర్చుని నాకు అడ్డు వస్తే ఎక్కడ కూర్చుంది ఉంటే పూజ చేసేప్పుడు అలా అనుకుంటాం అలా అనుకోమన్నారు న్యాసము అంటే అది హస్తయోహ ఇంద్రుడు వస్తే వాళ్ళని కూడా ఇంద్రుడు వచ్చి అడ్డుపడితే వెళ్ళి లేనిపోయిన సమస్యలు అనే వస్తాయి నేతాకుడు ఉందండి మా చేరుతులు మేము అనుకుంటాము పూజ చేసేప్పుడు అంచేతనే ఏం చేస్తారు అని ఇవన్నీ చేస్తారు కదా మంత్రంతో పాటు చేస్తారు అంటే అక్కడ ఆ దేవత వచ్చి ఉండాలి ఫర్ దట్ టైం వల్లే దిగ్బంధహ ఇవన్నీ పెట్టుకునే నేను కూర్చున్నాను జపం అయిపోయింది దిగ్విమో ఇంకా అయిపోయి ఇది పెట్టినవన్నీ తీసేశాను మళ్ళీ నేను సంసారాన్ని నా భార్య నా పిల్లలు నా ఇల్లు అది దాని పరిస్థితి నేను చెప్పింది అతిశ వ్యక్తి లేదు ఆ ఉపాసనలు అలాగే ఉంటాయి అలాంటిదే ఇది కూడాను అహం బ్రహ్మాస్య నేను ఉంటే సంపాదన సంపత్ సంపరుపాసన అంతా సంపత్తే చేతులు అంటే ఏం చేతులు ఉండి వీటిలో సాక్షాత్ ఇంటి నుండి కదా అంతా సంపత్తే అల్పమునం అధికమును భావన చేయటం అలాంటిది ఇది అహం బ్రహ్మాస్య అంతే ఇదంతా సార్థంగా బ్రహ్మ బ్రహ్మనేనని ఏమయ్యా నేనే బ్రహ్మను మొదలు పెడతా చూడండి ఇంకా అనిజ్ఞాతే బ్రహ్మస్వరూపే కం సంపాదే అహం బ్రహ్మాస్మితి కాబట్టి అహం బ్రహ్మాస్మి అనేది సర్వరూపాస్మ ఏమీ జ్ఞానం కాదు జ్ఞానం అనేది అసలు లేదు అంటే జ్ఞానం అనేది ఉంది అయం ఘట అయం పట ఇలాంటి జ్ఞానాలు ఇంద్రియ జ్ఞానములు అంటే ఉన్నాయి వాటి వల్ల ఉపయోగం ఉండదు ఎందరూ ఉపాసన జ్ఞానం వల్ల ఏమీ ప్రయోజనం ఉండే ఉపాసన ప్రయోజనం ఇప్పుడు మీ లౌకిక కర్మలు చేసుకుంటారు ఏదో అన్నంలో పూర కలుపుకుంటుంటారు దానివల్ల మీకు పుణ్యం వస్తుందా కాదు మీరు పూజాధికము చేస్తే పుణ్యం వస్తుంది కానీ లౌకిక కర్మల వల్ల పుణ్యమే కాదు అలాగే ఇది గోడ అది కొండ ఇది నది ఇలాంటి జ్ఞానముల వలన మిగతా పుణ్యం కాదు ఉపాసన చేస్తే అల్పములందు అధికములు సంపాదిస్తే అంటే అధ్యావంస భావన చేస్తే పుణ్యం వస్తుంది కాబట్టి ఉన్నట్లుగా భావన చేస్తే పుణ్యం తప్ప అక్కడ ఉన్నదాని తెలుసుకుంటే పుణ్యమే ఉండదు అది రాగి అని తెలుసుకుంటే పుణ్యమైన ఉండదు అది శివుడు అని భావన చేస్తే పుణ్యం ఉండదు జ్ఞానం ఎందుకు పొందలేదు పనికి రాదయ్యా జ్ఞానం వల్ల ఏమీ పొందలేదు కర్మ ఉపాసనల వల్ల మాత్రమే పురుషార్థం అవుతుంది జ్ఞానంలో పురుషార్థం అనేది ఉండదు ఏదైతే వాళ్ళు ధర్మార్థ ఇది ప్రహ్లాద జరిత్రంలో పురుషార్థ నిరాకరణం కనబడుతుంది ఈ ఏం చేస్తుందంటే ప్రహ్లాదులు పరిశీ చేసే పురుషార్థాన్ని ఒప్పుకోదు వాళ్ళకి చెప్తాడు లేదా ఈ కొత్త పురుషార్థం ఏదో నేర్చు నేర్పుతున్నాం మేము నువ్వు అంటే మేము నేర్పడలేదండి మేము మామూలుగా మీరు చెప్పిన పురుషార్థాన్ని నేర్పుతున్నాం మీరు ఈ కొత్త పురుషార్థం వీళ్ళు కొట్టుకొచ్చాడని చెప్పేసి అక్కడ జరగొచ్చింది ప్రహ్లాద వ్యాఖ్యానం అనే సినిమా ఇష్టమై కాబట్టి ఇక్కడ పురుషార్థం అనేది ఏమీ లేదు అయితే మరి బ్రహ్మవా ఇటు మధ్యన చేతి బ్రహ్మ ఉండను ఈ జగత్తంతా కూడా బ్రహ్మ రూపముగా ఉండను అది ఇలా సృష్టించింది అలా సృష్టింది ఇదంతా ఎందుకు మరి ఇదంతా ఎందుకు ఆ ఉపాసన కోసమే చెప్తున్నాం ఎందుకంటే మీరు బ్రహ్మను అహం రూపముగా ఉపాసన చేయాల్సి ఉంటుందండి అహమనే అల్పమునందు బ్రహ్మనే అధికమును అధ్యాసం చేసి అధ్యారోపణం చేసి భావన చేయటానికి ఆ బ్రహ్మం గురించి ఎంతో కొంత గురించి నాకంతా తెలుసు ఇలాగా నేను సంసారని జీవులను దాసుడు పైగా దాసుడను అంటూ ఉంటే సంతోషంగా ఉంటుంది బయట ద్వైతంలో అడిగేది దాసోహం అంటూ ఉంటే ఒక పుష్టిగా ఉంటుంది అంటే కన్ఫర్ముడ్గా ఉంటుంది అడిగింది దాసోహం ఉంటుంది లౌకిక వ్యవహారం చేయడానికి అడిగేది దాసోహం ఉండదు అంతా పకడ్బందిగానే ఉంటుంది కానీ దేవుడికి వచ్చేవాడికి అడిగి దక్షిణ దగ్గరికి వచ్చేటట్టు అడిగేందసూహమే ఉండదు అక్కడ చెట్టుగానే ఉంటుంది నా దక్షిణ నేను ఇచ్చిన తర్వాత మాట్లాడతాను మిగతా అప్పుడు మటుకు అడిగే దాసోహం అంటే ఎవరో దసూహం అంటుంటే ద్వైతం చాలా బలంగా ఉంది నేను సంసారిని అదే సత్యం అత్య కాబట్టి తన గురించి తనకు ఇప్పుడు ఈ అహం ఈ జీవుడు అనే బ్రహ్మను అధ్యాపం చేసి భావన చేయాలి ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎంతో కొంత సరే భావన చేయాలి అంటే బ్రహ్మ గురించి ఎంతో కొంత తెలుసు ఉండాలి ఏమీ తెలియకపోతే ఏం భావన చేస్తాడు ఆ పూర్వక్షణంలో ఉన్న చూడండి అనిజ్ఞాతేషి బ్రహ్మస్వరూపే బ్రహ్మస్వరూపం సుతరావు తెలియలేదనుకోండి కి సంపాదేది అహం బ్రహ్మాస్మితి ఇప్పుడు అహం బ్రహ్మాస్మి ఉపాసన అది సత్యవచనం కాదు ఇది ఉపాసన నిజానికి నేను బ్రహ్మను కాను అది ఉన్న స్థితిని చెప్తున్న మాట కాదు ఉపాసన అనేది సో అలాగా కాబట్టి బ్రహ్మ ఎంతో కొంత తెలిస్తే అహం నందు బ్రహ్మను అధ్యారోపణ చేసుకుని ఉపాసన చేస్తారు అందుకోసమని బ్రహ్మ గురించి కొంత చెప్పారు ఆ బ్రహ్మ ఇంకే సృష్టి వచ్చింది ఇది ముందు తేజస్సు వచ్చింది తర్వాత అప్పు వచ్చింది ఏదో మధ్యలో అప్పుడు ఆ అహం మీద ఆ బ్రహ్మని అధ్యారోపణ చేసుకుని కొద్దిసేపు ఉపాసన చేసుకుంటూ ఉంటే దానివల్ల ఏదో పురుషార్థము మనకి లభిస్తుంది అంతే తప్ప బ్రహ్మ కాని వాడిని బ్రహ్మగానే భావన చేయమనే ఉంటుంది తప్ప నిజంగానే బ్రహ్మను కొట్టింది నిజంగానే నా అహమే బ్రహ్మ అని ఎలా చెప్తావు అని కోరుకోవచ్చు ఓకే నిర్జ్ఞాత లక్షణే హి బ్రహ్మణి శత్యా సంపత్కర్తూ బ్రహ్మ యొక్క రక్షణము కొద్దు గొప్ప తెలిస్తే సత్య జ్ఞానవంతం బ్రహ్మ ఇలాంటిది పొద్దు గప్పు తెలిస్తే అప్పుడు ఆ బ్రహ్మను అహన్నందు మనం సంపత్తు చేయవచ్చు అలాగంటే ఇప్పుడు గణేష్ మహారాజు ఉన్నాడనుకోండి ఆయన వక్ర తుండమునేకదవంతమును అలాంటి ఫోటో తెలిస్తే ఆ పసుపు ముద్రయ్యలో ఆ గణేష్ మహారాజుని భావన చేసుకోవడానికి వీలు ముద్ద తెలుస్తూనే ఉన్నది ఇది పసుపు ముద్ద అని తెలిస్తే పురుషార్థం అనేది లేదు ఇది పసుపు ముద్ద అనేది తెలిసిన దాన్ని పక్కన పెట్టి అది పురుషార్థం లేని సమాచారం పక్కన పెట్టి దాని ఎందు గణపతిని భావన చేయించ దాంట్లో పురుషార్థము అని అలాగే అహం బ్రహ్మాస్తే కూడా అంతే తప్ప ఇదే బ్రహ్మాని కాదు కాబట్టి ఇప్పుడు బ్రహ్మ శబ్దానికి అర్థమేంటి బ్రహ్మవాయు ముగ్రాసీ బ్రహ్మకాని వాడు అబ్రహ్మ భవిష్యత్తులో బ్రహ్మను బాగా ఉపాసన చేసి బ్రహ్మభావమును పొందబోవాడు ప్రస్తుతానికి వీడు సంసారియే జీవుడే కాబట్టి అబ్రహ్మనే బ్రహ్మశబ్ద్రంలో నిర్దేశించగతున్నది అని బాబు ఓకే ఇప్పుడు చూడండి లోకంలో రెండు రకాల జీవులు కనబడతారు ఒకటి లౌకికులు వాళ్ళు ఈ సంసారాన్ని చూస్తూ ఉంటారు దాంట్లో ఉండే గుణదోషాలని పట్టుకుంటారు అలా తెలివి చేయటంతో ఉంటారు స్మార్ట్ గా ఉంటారు స్ట్రీట్ స్మార్ట్ అంటారు అలా ఉంటారు అమాయకులుగా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బుని ఖర్చు పెట్టి తగిన తగినంత ఫలాన్ని అలాగే తమ శ్రమను సమర్పించి బాగా ధనాన్ని సంపాదిస్తారు అలా ఉంటారు లౌకికులు అయితే ఈ లౌకికులలోనే ఒక వర్గానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఈ మనుషులు చచ్చిపోతున్నారు కదా చుట్టూ అందరూ చచ్చిపోతూ ఉంటారు ఎవడు స్థిరంగా ఉండేవాడు ఎవడు డెబ్బై ఎనభై పొందాల అరవై డెబ్బై వచ్చేకే అయిపోయి ఆయన మీకు డెబ్బై ఏళ్ళ ఐదు దాని ఉండాలని నేను ఆశీర్వదిస్తున్నాను భయ్ అనివారు అప్పట్లో నేనున్నా చిన్నప్పుడు డెబ్బై ఏళ్ళు బతుకున్నాయన అని ఆయన ఆశీర్వదించేవారు ఈ రోజుల్లో ఆశీర్వదిస్తే మళ్ళీ అప్పుడలా ఆశీర్వదించేవారు కాబట్టి అందరూ డెబ్బై ఏళ్ళు వచ్చే అమరూ పోయేవారు సిక్స్టీస్ లో పోయేవారు సుబ్రహ్మణ్య సిక్స్టీ ఎయిట్ లో పోయారు అందరూ అలాగే పోయేవారు కాబట్టి ఎలాగో పోతున్నారు కదా డబ్బు సంపాదించి పోతున్నారు భోగాలు సంపాదించి పోతున్నారు కాబట్టి ఈ తర్వాత పరం అనేది ఒకదాన్ని మనం పట్టుకోవాలి కేవలము ఇహముతోటి మనం సబ్మిట్ చేస్తే కుదరదు ఆ పరం మాట ఏమిటి లైఫ్ ఆఫ్ సబ్జెక్ట్ దాన్ని మాట పెట్టేది దాని నుంచి మీకు కర్మలో ఉపాసనలు వచ్చాయి ఈ రెండు రకాల జనులు మీకు లోకంలో అంతటా కష్టపడతారు ఇహలోక పరాయణులు పరలోకమునందు కొందో కోసం కలవాలి పరలోకాన్ని సుండుగా పెట్టుకోవడం అవసరమైనంత మేరకు పరలోకాన్ని పెట్టుకుంటారు ఒక ఆయన చెప్పాడు పరలోకానికి ఆయన ఫిలాసఫీ ఆయన చెప్పాడు పూర్వం భద్రాచలం వెళ్లేప్పుడు క్విని మాత్రలు పట్టుకుని వెళ్ళేవి అంటారు భద్రాచలం అంటే రాముడిని దర్శించడానికి ఉంటే అక్కడ దోమలోకి ఉండి అడవి ప్రాంతం అప్పట్లో ఇప్పుడంతా అర్బనైజేషన్ అయిపోయింది అని చెప్పి కాటికి మలేరియా వస్తుందని క్వినీన్ మాత్రలు క్విని ఉండేది ఒక డ్రగ్ అప్పట్లో ఇప్పుడు క్విని పోయి ఇంకా మంచి మంచి యాంటీ మలేరియా డ్రగ్స్ వచ్చాయి ఆ క్విని మాత్రలో ఓ డబల్ మాత్రలో కొనుక్కుని ఖరీదడు అవి పొట్టనట్టునే అయితే భట్టుకుని భద్రాజులం వెళ్ళేవారు పూర్వం అలా ఉండేది సాగుతారు అది చెప్పాడు ఆయన అలాగే ఏదో కొంత అగ్నిశ్రోమము ఇచ్చాన్ని కర్మలు చేసి ఆ పుణ్యాన్ని మనం పట్టుకుని దేహత్యాగం చేసేప్పుడు ఆ పుణ్యాన్ని కనుక జేబులో పెట్టుకుంటే స్వర్గం అనేది ఏదైనా ఉంటే దొరుకుతుంది వస్తే మాత్రం వేసుకున్నట్టు మలేరియా రాలేదనుకోండి ఈ మాత్రం లోపల ఆదేస్తుంది దీని వల్ల ఉపయోగం ఉంటుంది అలాగే స్వర్గం అనేది ఏం లేదనుకోండి మన పుణ్యమవుతుంది యు ఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్ కానీ మలేరియా వస్తే పట్టుకు క్విని చాలా అవసరం అవుతుంది అప్పటికప్పుడు కావాలంటే దొరకదు ఉపయోగపడుతుంది అలాగే తీరా స్వర్గం అక్కడుంది నువ్వు ఇక్కడ అనుకో అప్పటికప్పుడు అగ్నిశ్రమం పుణ్యము అంటే లభించదు తయారు చేసుకుంటుంటే ఉపయోగం అలా అంటే రెండు వాళ్ళ స్వీట్ స్మార్ట్ అనమాట వెరీ స్మార్ట్ అండ్ క్లెవర్ ఇవన్నీ చూసే నేను క్లెవర్ క్లెవర్ అనుకుంటా కాబట్టి చాలా క్లెవర్ గా ఆలోచించి కర్మని ఉపాసనని పెట్టుకున్నాను దాని వలన లైఫ్ ఆఫ్టర్ డెత్ ఈస్టేక్ చే ఇక్కడితో మీకు సంసారాల్లో ఉండే జనువుల యొక్క పరిస్థితి పూర్తయింది అప్పుడు ఈ రెండింటినీ దాటిన తర్వాత అసలైన ఫిలాసఫర్ వస్తుంది వాడు శంకర్ శంకరాచార్యులుసఫీ ఇన్ వీళ్ళిద్దరికీ వదిలిపెట్టితే మీకు ఫిలాసఫీ ఏమో ఉండదు ఏ లోకం పరలోకం ఇంకా ఆయన వచ్చి కాదు కాబట్టి కర్మా ఉపాసనల కంటే అధీతముగా జ్ఞానం అనేది ఒకటి ఉన్నది అని ఆ జ్ఞానానికి పెద్దపీట వేసి ఆయన లోకానుగ్రహాన్ని చేసినారు శంకరాచార్యులు